ఇరవై ఐదు సంవత్సరాల వైద్య సేవ రంగంలో ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు సాదర స్వాగతం ఆశావాదం మనిషి ఆశాజీవి రైతు ఆశాజీవి ప్రతి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆశాజీవి ఒక కూరగాయలు అమ్ముకునేటటువంటి వ్యక్తి పొద్దున్నే గంపలో పెట్టుకొని సరుకులు తన నెత్తి మీద పెట్టుకొని మోస్తూ వచ్చేటటువంటి అతను కలలు కంటాడు ఆశ ఉంటుంది అతనికి ఇవాళ నేను వంద రూపాయలు పెట్టి కూరగాయలు కొనుక్కొని వచ్చాను నాకు సాయంత్రానికి నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు పెందలకడ వీటన్నిటినీ అమ్ముకొని వెళితే బాగుంటుంది నేను అమ్ముకోగలను అనే ఆశతో బయలుదేరతాడు అలాగే ఏ పని చేసినప్పటికీ కూడా వ్యవసాయదారుడు పొలంలో పొలం వేస్తే ఈ సంవత్సరం నేను పత్తి వేస్తాను నా బాకీలన్నీ తీరిపోతాయి నేను ఇంకా మిగులు ఉంచుకోగలను అని ఆశ జీవి ఉద్యోగి నా జీతం పెరుగుతుంది ఇట్లా తన భవిష్యత్తు బాగా ఉంటుంది ఈరోజు బాగా ఉంటుంది అనేటటువంటి ఆశావాదం ఆశ బ్రతు మంచి జరుగుద్ది నాకు అనేటటువంటిది ఉండటమే ఆశ అదే దురాశ అంటే చెడ్డ ఆశ అతను ఆదమర్చున్నాడు అతని జేబులో డబ్బులున్నాయి నా పక్కనే కూర్చున్నాడు అది నేను కాజేయటం ఎట్లాగా అనుకున్నావును దురాశ ఇప్పుడు అట్లాగే దురాశకు లాగానే దీనికి విరుద్ధమైనటువంటిది నాకు హాని జరుగుద్దేమో నాకు నష్టం వస్తుందేమో నేను వ్యవసాయం చేయను కౌలుదారులు అందరూ కౌలుకు పొలాలు చేసేవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నేను కూడా అట్లాంటి పరిస్థితి వస్తుందేమో అందుకని నేనేమి పనిచేయను అనుకోవటానికి కొంతమంది ఆశకి విరుద్ధంగా ఆలోచిస్తారు దాన్ని ఏమంటారంటే నిరాశ ఆశ నిరాశ మధ్యలో జీవితం ఉంటుందని సినిమా పాట కూడా ఉంది అంటే ఆశావాదం నిరాశావాదం దీన్ని లో ఆశావాదం అంటే ఆప్టిమిజం అంతా మంచికే జరుగుతుంది అనే ఆశావాదం పెసిమిజం దీనికి వ్యతిరేకమైంది పెసిమిజం అంటే నిరాశవాదం అంత జరుగుద్ది నాకు నష్టమే జరుగుతుంది నా భవిష్యత్తు బాగుండదు అని ప్రతిదీ కూడా వంద మందికి ఎవరికో ఒకళ్ళకి దెబ్బ తగిలితే అమ్మో నాకు కూడా దెబ్బతగలుద్దేమో అని ఆ నెగటివ్ సైడ్ మాత్రం చీకటి వెన్నెల ఇవన్నీ వ్యతిరేక పదాలు అలాగే ఈ ఆశావాదంలో అంతా మంచి జరుగుద్దు దృష్టి కలిగిన వాళ్ళని ఆశావాదులు అంటారు లేనటువంటి వాళ్ళ నిరాశావాదులు అంటారు దీంట్లో ఆశావాది ఒక చిన్న ఉదాహరణ చూస్తే ఒక ఇద్దరు సినిమాకి వెళ్ళారు ఆ సినిమా హాలో చూశారు వచ్చిన తర్వాత బయట ఉన్నవాళ్ళు అడిగితే ఒక అతను చెప్పాడు సినిమా బ్రహ్మాండంగా ఉందండి సగం హాల్ అంతా నిండిపోయింది అని చెప్పాడు ఇతను ఆశావాది ఇంకా రెండోవాడు ఏం చెప్పాడు అబ్బే పరమ బోరు అసలు చూడలేకపోయాం జనం కూడా రాలా సగం నిండేసరికి బొటాబొటీగా అయిపోయింది సగం హాలు అంతా ఖాళీగానే ఉంది అని చెప్తాడు రెండు నిజాలే ఇతనేమో నిండిపోయినటువంటి సీట్లు సగం నిండిపోయిందని చెప్పాడు ఇతనేమో సగం ఖాళీగా ఉందని చెప్పాడు అలాగే అందరూ చెప్పే ఉదాహరణ ఇంకోటి ఏంటంటే ఒక గ్లాసులో సగానికి నీళ్లు పోసి తీసుకొచ్చి టేబుల్ మీద పెడితే పిల్లలు ఏముంది ఇక్కడ అంటే సగం ఖాళీ గ్లాసు ఉందని కొంతమంది చెప్పారు సగం నిండు సగం నీళ్ల గ్లాసు ఉంది అక్కడ కొంతమంది చెప్పారు రెండు ఒకటే చూసే కోణం వేరు ఇట్లా ఇంకొక ఉదాహరణ కూడా చెప్తారు ఒక ఇద్దరికి ఉద్యోగం ఇచ్చి చెప్పుల కంపెనీ వాళ్ళు రాజస్థాన్ వెళ్ళి మీరు చెప్పులు మన కంపెనీ చెప్పులను ప్రచారం చేయాలి అని పంపించారు ఇద్దరిని రెండు రోజులు మూడు రోజులు తిరిగిన తర్వాత ఒక కంపెనీ నుంచి కంపెనీకి టెలిగ్రామ్ మే ఏంటంటే ఈ రాజస్థాన్ నేను చూసినటువంటి ప్రాంతాల్లో జనానికి చెప్పులు వేసుకోవడం అలవాటు అసలు వాళ్ళు పాదరక్షలు వేసుకోరు మనం ఇంకా ఏం చేస్తాం మన ప్రోడక్ట్స్ని ఉత్పత్తులను అమ్మలేం కదా కాబట్టి ఇక్కడ ఉద్యోగమే అనవసరం నాకు ఇంకో చోట పంపించండి అని రాశాడు అతను అతనితో పోటే ఉన్నటువంటి వాడు అతనితో పోటే గ్రామంలో తిరిగి చూసినటువంటి వాడు ఇంకొక తరం రాశాడు కంపెనీ వారికి చాలా సంతోషకరమైనటువంటి వార్త చెప్తున్నాను నేను అసలు వీళ్ళకి చెప్పులేసుకోవటం తెలియదు ఈ జనానికి మనం గనక నేర్పితే మన వ్యాపారం అద్భుతంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాడు రెండు ఒకటే కానీ చూసిన దృక్పథం ఇద్దరు చూసింది ఒకటే అట్లాగే చీకటిని చూడవద్దు వెన్నెళ్ళని చూడండి ఇట్లా ఈ ఆశావాదం అనేటటువంటి దానికి ప్రపంచంలో ఇంతవరకు వచ్చినటువంటి దానికి ప్రత్యేకంగా ఈ టాపిక్ మీదనే రాసినటువంటి ఒక క్రైస్తవ మత బోధకుడు అమెరికన్ ఉన్నాడు ఆయన నార్మన్ విన్సెంట్ పీల్ అనేటటువంటి ఆయన ఈయన దాదాపు ఇరవై ముప్పై పుస్తకాల పైన రాశాడు అంత ఆశావాదం మీదనే దీనికి తన దేవుడు మతం దీంట్లో నుంచి ఉదాహరణ ఉదాహరణలు తీసుకొని ఇస్తూ నిత్య ఎన్నో ఉదాహరణలు తీసుకొని చెప్తాడనమాట ఆయన ఏం చెప్తాడంటే ముందు నువ్వు భగవంతుడిని నమ్ము నమ్మటం అంటే ఎంత ఎక్కువగా నమ్మాలంటే నువ్వు చేసేటటువంటి ప్రతి పనికి కూడా నీ వెంట ఉండి చూస్తూ ఉంటాడు నిన్ను కాపాడుతూ ఉంటాడు రక్షిస్తూ ఉంటాడు కాబట్టి నువ్వేం భయపడక్కర్లా నువ్వు భగవంతుడిని నమ్ము అనేటటువంటిది ఆయన సిద్ధాంతం రెండవది ఏ పని జరిగినా అది మన మంచికే జరుగుతుంది అనేది ఇంకొక వాదం ఇదేంటి నేను వెళుతున్నాను దేవుణ్ణి నమ్ముకున్నాను నిజమే నాకు దెబ్బ తగిలింది కదా కాలికి పుండు పడింది కదా అనుకోవద్దు అది ఎందుకు జరిగిందో నీకు ఇప్పుడు తెలియదు నీకు చాలా పెద్ద ప్రమాదం జరగాల్సిందే ఇంత చిన్నదాంతో పోయింది అని ఆలోచించుకో అని చెప్పేవాడు ఆయన ఈయన పుస్తకాలు ప్రసంగాలు చాలా బోధలు ప్రచారంలో ఉన్నాయి ఆశావాదం అనే దాన్ని తర్వాత విడివిడిగా కొంతమంది చెప్పినప్పటికీ మొత్తం మీద ఆప్టిమిజం అనేటటువంటి దాంట్లో ఈయన రాసింది ది టఫ్ మైండెడ్ ఆప్టిమిస్ట్ ఇట్లా అన్నీ కూడా దీని మీద రాశాడు ఆయన చెప్పేది ఇంకా ఏంటంటే ఆయన చెప్పినటువంటి క్రీస్తు అనేటటువంటి దేవుడు కాకుండా ఇంకొక ఆ స్థానంలో ఇంకొక దేవుడు అని పెట్టుకోండి మీరు మీరు హిందూ మతంలో అయితే మనం చూస్తూ కొంతమంది షిర్డి సాయిబాబా కావచ్చు సత్య సాయిబాబా కావచ్చు నరసింహస్వామి కావచ్చు ఆంజనేయుడు కావచ్చు వెంకటేశ్వరుడు కావచ్చు ఏదో ఒక దేవుణ్ణి మీరు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి ఏకాగ్రత చేసి నేను చేసే ప్రతి పనిని ఆయన చూస్తున్నాడు నాకు ఏ ప్రమాదం లేకుండా ఆయన కాపాడుతాడు అని నమ్మండి అయితే ఇక్కడ ఏకాగ్రత కోసం మనం చేయాల్సింది ఏంటంటే మిగతా ఎన్ని పటాలైనా పెట్టుకోండి వీలైనంతవరకు ఒక్క పటమే ఎదురుగా ఉండి ఒక ఫోటోనే మీ పర్సులో పెట్టుకొని ఆ ఫోటోనే మీరు అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి నాకు నష్టం జరగదు నాకే ప్రమాదం జరగదు ఆయన నన్ను కాపాడుతూ ఉంటాడని నమ్మండి అందువల్ల మీకు దృష్టి అంతా ఒక ఆయనే నువ్వెవరు కనపడ్డా కానీ ఆయన రూపంలో వచ్చి నువ్వు ఎట్లా డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటావు అది చూసి ఏ రూపంలోనూ భగవంతుడు వస్తాడు నీకు ఆయనే అని అన్నంతగా నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఫలితే ఉంటుంది అట్లా కాకుండా దేవుడు కూడా అంతా ముప్పై నలభై పెట్టి అక్కడ పెడితే మీద దృష్టి నిలపలేవు మీరు కనపడ్డప్పుడు దండం పెట్టుకోండి వెళ్ళండి కానీ ఒక్క ఆరాధ్య దేవత ఒక ఆయన ఒక గురువు ఒక మహా వ్యక్తి ఒక నువ్వు భగవంతుడుగా భావించేటటువంటి వ్యక్తి ఆ భగవంతుడు రూపంగా పూజించే వ్యక్తి ఒక్కళ్ళ మీద గనక నీ దృష్టి ప్రధానంగా కేంద్రీకరించితే నీకు ఏమీ హాని జరగదు అపాయం జరగదు అనేటటువంటి ఈయన చెప్పాడు తర్వాత అంతా మనం మంచికి అంటాడు ఇటువంటి దీనికి సంబంధించినటువంటి కథలు కూడా మన క్లుప్తంగా చెప్పుకోవచ్చు ఒక రాజకుమారుడు వేటకి వెళితే అతనికి ఒక వేలు తెగిపోయింది వేట బాణం వేయటంలో తర్వాత ఇంకొకసారి రాక్షసులు వచ్చి ఇతన్ని తీసుకెళ్తే అతన్ని చూస్తే నరబలి ప్రయత్నం చూస్తారు నరబలి అన్ని వేళ్ళు సరిగ్గా అన్ని అవయవాలు ఉన్నాడు కావాలి వాళ్ళు చూసి ఇతనికి వేలు లేదు కాబట్టి ఇతని మనం బలివుడ్ అని పనికిరాడని చెప్పి వదిలేస్తారు ఆరోజు రాజుగారి మంత్రి రాజుగారి మంత్రిని రాజుగారు అడిగాడు ఏంటి దీని ఫలితం అని మన మంచికే అన్నాడు ఏంటి నా కొడుకు వేలు తెగిపోతే మన మంచికే అని చెబుతాడు ఆ మంత్రి ఇతన్ని తీసుకెళ్లి జైల్లో వేయండి అన్నాడు ఆ తర్వాత చూసి అంతా మనం మంచికేనని చెప్పేప్పుడు మంత్రి చెప్పాడు ఇదే కావాలి ఆ కాలు తెగిపోవటం వేలు తెగిపోవటం ఇందువల్ల జరిగింది కావాలి అని చెప్పి అది పొరపాటు అయిందని ఆ మంత్రిగారిని జైలు నుంచి విడుదల చేసి క్షమాపణ అడుగుతాడు సరే ఇట్లా చాలా కథలు చెప్పుకోవచ్చు ఇంకొకటి ఎట్లాగూ ఈయన నార్మల్ విన్సెట్ పీల్ క్రీస్త్ గురించి చెప్పేదాన్ని గురించి చెప్పాం కాబట్టి ఈ సందర్భంలోనే క్రైస్తవ మొత్తం సారాంశం మొత్తం నాకు బైబుల్లో ఉన్నటువంటి సారాంశం మొత్తం ఇన్ని వార్తలు కండాలు ఇవన్నీ కూడా సారాంశం మొత్తం నాకు రెండు వాక్యాల్లో చెప్పు అని ఒక అతను అడుగుతాడు క్రైస్తవ మత సారాంశం మొత్తం రెండు వాక్యాల్లో చెప్పు అని అంటే ఏముంది చెప్తాను భగవంతుడు ఉన్నాడు అని నమ్ము ఒకటి అయిపోయింది ఒక వాక్యం రెండవది నీ వలే నీ పొరుగువాన్ని ప్రేమించము ఈ రెండిట్లోనే క్రైస్తవ మతం సారాంశం మొత్తం ఉంది ఎన్ని ఉదాహరణలు చెప్పినా ఇన్ని వీ వీడిని ఆధారం చేసుకునే ఉంటుంది అని చెప్తారు అయితే ఇక్కడ ఈ అభ్యుదయవాదులు కానీ వ్యక్తిత్వ వికాస నిపుణులు కానీ ప్రశ్నించే ప్రశ్న ఏంటంటే నేనేం చేతగానివాడిని నాకేమి రాదు వాళ్ళందరూ బాగున్నారు వాళ్ళ అందగాళ్ళు వాళ్ళ ఆస్తివంతులు వాళ్ళు విద్యావంతులు నాకేమీ లేదు అని మనని మనం ప్రేమించకుండా ద్వేషించుకునేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి సమాజంలో నీ వలే నీ పొరుగువాన్ని ప్రేమించే ఇంకేంతేగా నేను పనికిరానివాడిని ఎదురుగా ఉన్నవాడు అందరూ పనికిరానివాళ్ళే అనేగా అతను అనుకునేది కాబట్టి ముందు నిన్ను నువ్వు ప్రేమించటం నీకు భగవంతుడి అవతారం ఇచ్చాడు ఈ అవతారాన్ని ప్రేమించు నీలో ఉన్నటువంటి ప్రతి లక్షణాన్ని ప్రేమించు ఏదైనా ఇతరులకు హాని కలిగించేటటువంటి దుర ఆలోచనలు కనుకుంటే వాటిని తగ్గించుకో కాబట్టి నిన్ను నువ్వు ప్రేమించడం గనక మొదట్లో నేర్చుకుంటే క్రమక్రమంగా పెంచుకుంటే ఇంకా బాగా ప్రేమించగలిగితే అందరినీ ప్రేమించగలుగుతావు నీ అద్దాలు ఉన్నటువంటి కొంచెం మురికిగా ఉన్నాయి ఒక్కసారి కళ్ళద్దాలు తీసి వాటిని తుడిచేసి శుభ్రంగా పెట్టుకో అనేటటువంటిది మనం అన్వయించుకోవాలి తర్వాత ఈయన నార్మన్ విన్సెంట్ పీల్ చెప్పినటువంటి మరొక సందేశంతో మనం ఇవాళ పాఠాన్ని ముగించుకుందాం ఆయన ఏమంటాడంటే ప్రతి వాళ్ళు కూడా మనం ఎక్కడైనా ఉండండి వెళ్తూ ఉంటే బస్సులో కూర్చోండి కాసేపు రైల్లో కూర్చోండి ఎక్కడైనా టీ దాగే దగ్గర కూర్చోండి నేను చేసినటువంటి సహాయాన్ని అతను మర్చిపోయాడు నేను ఎంతో మేలు చేశాను డబ్బులు ఇచ్చాను ఉద్యోగం కానీ అతను నాకు ధన్యవాదాలు చెప్పలేదు నువ్వు నాకు సహాయం చేసావు మేలు చేసావు అని అనలేదు అని ఒకే ఫిర్యాదులు వస్తూ ఉంటాయి కనీసం మా ఇంటికి ముందుకు వెళ్తాను నన్ను కూడా పిలవను కూడా పిలవల సంవత్సరాది పండుగ వస్తే పది పైసలు గ్రీటింగ్ కార్డు కూడా ఇలా అని ఇదే రకమైనటువంటి ఫిర్యాదులు కృతజ్ఞత చేసిన మేలు మర్చిపోయాడు చేసిన మేలు మర్చిపోయాడు అనేటటువంటి పదే పదే వినపడతా ఉంటాయి మనకి దానికి ఈయన చెప్పేది ఏంటంటే నార్మల్ విన్సెంట్ పీలు అతని అనుచరులుగానే ఓకే చేసిన మేలు మర్చిపోవటమే మానవుల సహజ లక్షణము ఎవడైనా పది మందికి ఒక్కడో ఇద్దరో నువ్వు నాకు మంచి చేసావు మేలు చేశావు నీకు ధన్యవాదాలను చెప్తాడు మిగతా వాళ్ళు చెప్పరు మర్చిపోవటమే మానవ సహజం కాబట్టి నువ్వు దాన్ని పట్టించుకోవద్దు ఎవరైనా చెప్తే థ్యాంక్స్ అండి అని ఆ పది మందిలో ఈ ఒక ఉన్నాడు ఇతను థ్యాంక్స్ చెప్పాడు అనుకొని దేవునికి నమస్కారం సమర్పించుకొని దాన్ని అట్లా అర్పించుకొని ముందుకు వెళ్ళు అని చెప్తూ గొప్ప ఉదాహరణ ఒకటి చెప్పాడు క్రీస్తు దేవుని కుమారుడు మహిమలు చూపించి చూపు లేనటువంటి వాళ్ళకు చూపిచ్చాడు కుష్ఠవ్యాధితో ఉన్నటువంటి అతన్ని రోగిని ఆ కుష్ఠవ్యాధి నుంచి విముక్తి చేశాడు ప్రవర్తన సరిగా లేనటువంటి స్త్రీని మంచిదానిగా చేశాడు మార్చాడు ఇట్లా పది మందికి చేస్తే సహాయం చేసి మిరకిల్స్ అనమాట అద్భుతం ఏ మానవమాత్రుడు చేయనటువంటి సహాయం చేస్తే కేవలంగా ఒక్కడు మాత్రమే మళ్ళీ వెనక్కి వచ్చే థ్యాంక్ యూ అని ధన్యవాదాలు నీకు అని చెప్పాడు మిగతా వాళ్ళు ఎవరు చెప్పలే అంటే నువ్వు మరి నీకు వాళ్ళు చెప్పలేదు నువ్వు వీళ్ళు చెప్పలేదు అనుకుంటున్నావేంటి నువ్వు క్రీస్తు కంటే పెద్దవాడివా దేవుడికైనా అంతే ఎవరు మానవ సహజం అది కాబట్టి ఇంకా వాళ్ళు సహాయం చేయాలి వీళ్ళు సహాయం చేయాలని అనుకోవద్దు అనేటటువంటి గొప్ప సందేశం కూడా ఈయన కాబట్టి మన సమాజంలో ఎక్కువగా మీరు ఎక్కడైనా చూడండి నేను చేశాను వాడు మర్చిపోయాడు నాకు సహాయం చేయలేదు తెలుగు మాట చెప్పలేదు అనేటటువంటి కంప్లైంట్ని మీరు పట్టించుకోవద్దు ఎవరైనా సరే మీకు థ్యాంక్స్ అని చెప్తే ఆ భగవంతుడికి అర్పితం అనుకొని థ్యాంక్ యూ అని చెప్పండి అలా చెప్పనటువంటి వాళ్ళ గురించి ఆలోచించి మీ ఆరోగ్యాన్ని మాత్రం పాడు చేసుకోవద్దు ఇలా ఈ మృదు నైపుణ్యాలలో వ్యక్తిత్వంలో మిగతా అంశాలను కూడా చెప్పుకుంటూ నా అనుభవాలను నేను మీకు అందిస్తున్నాను ఇవి ఇంకా గొప్పవాళ్ళు ప్రపంచంలో మేధావులు రచయితలు చెప్పినటువంటి భావాలని మనకు మన తెలుగులో మనం మాట్లాడుకునే మాటల్లో నేను చెప్తున్నాను ఇక ఫలితం అంటే మీరు చేసినటువంటి కృషిని బట్టి ఉంటుంది మీరు బాగా ముందంజ వేసి రానున్న కాలంలో మీ ఆచరణ పెరిగే మీ ఫలితం బాగుంటుంది మీకు మేలు జరగాలని కోరుకుంటూ ఇవాళకి సెలవు తీసుకుంటా